కీర్తన సంఖ్య నాలుగు వందల మూడు కడుపు నిండెనిక గడమేది మును తడ వినయపుడెనే ధన్యుడనైతి హరి హరి అని నేనన్ననాడెనా పరగిన జన్మము ఫలించే కెరలి మీద మిక్కిలి సేవలు వరుస వానలు ముందర నీకును యపుడే అందితి తుది పదమ సుఖము పొందుగమీదటి వేవేలు సేవలు ఎందును శ్రీమంతుగిచ్చిన చిరులు శ్రీవేంకటపతి శరణనిినపుడే దైవమనా పాలదక్కితివి చేర సేవించు సేవలు వేవేలు పూజల వేడుకలు